ఆదిశక్తి రమేయాత్మ పరమా పవనాకృతి అమేయమైనటువంటి ఆత్మస్వరూపం అమేయాత్మ అన్న ప్రయోగం ఒక లలితాశాసనామలోనే కనబడుతుంది అమేయము బ్రహ్మము అప్రమేయము అమేయము చూసుకోండి అప్రమేయము బ్రహ్మము అమేయము బ్రహ్మము యొక్క శక్తి బ్రాహ్మి కాబట్టి ఎక్కడికక్కడ నీకు ఇదే నీకు కావాలంటే ఇది ఇచ్చేస్తాను నీ కావాలంటే ఇది ఇచ్చేస్తా నీకు కావాలంటే కావాలి అన్న ఒక మాట చెప్తే చాలండి వీడంతే అయిపోతుంది ఇక వెంటనే మరలా తిరుగు ప్రయాణంలో వచ్చేస్తాను అన్నమాట చెప్పాలి ఇప్పుడు వీడు మూడు మాటలు ఇందాక కూడా చెప్పాడు ఇంతే కదా ఇది లేనిది కదా తాను లేనివాడు కదా యా సింపుల్ యాజ్ ఇట్ అందరి స్వరూపాలలో కూడా కామేశ్వరి కామేశ్వరులు ప్రేమ స్వరూపంగానే ఉన్నారు వారిద్దరి దయవలనే నీకు అసలు ఈ శరీరం లభించింది ఈ శరీరం లభించడానికి కారణం వాళ్ళు కాబట్టి ప్రతి వారు కూడా ప్రేమాత్మ స్వరూపులే ప్రేమ అన్నటువంటి లక్షణం లేకపోతే నీలో ఉన్నటువంటి ఈ కణ సముదాయం ఎన్నైతే యాభై ట్రిలియన్ల కణాలు మానవ దేహంలో పనిచేస్తున్నాయో అవి ఒకదానితో ఒకటి సంబంధపడేటటువంటి అవకాశం లేదు అని ఏ కణానికి ఆకడం విచ్ఛేద్యం అయిపోతుంది చైతన్య సూత్రం అంతా ప్రేమాత్మగానే ఉన్నది కాబట్టి ఏదో లడ్డూ లేకపోతే పాత్రోచితమైన వస్తుగతమైన దాని ఏందో విషయాత్మకమైన నాకు అనురాగం కలగటం ప్రాతిభాసికం జీవుడు అలాంటి ప్రాతిభాషిక లక్షణాలు ఎన్నో మనం ఈ గత ఇరవై నాలుగు శ్లోకాల్లో చూసి వాటన్నింటినీ నివర్తించి కేవల స్వరూపాత్మనిష్ట కలిగి ఉండాలి అది యథార్థ జ్ఞానం వల్లనే లభిస్తుంది పాము లేనిది తాడు ఉన్నది పాముగా అనుకున్నది స్వరూప జ్ఞానంతో చూస్తే తాడే ఉంది పాము లేనిది పరాత్పరం నిర్ణయం చూసి పరం దృష్ట్యా చూస్తే తాడు కూడా లేదు పరమనే నిర్ణయంతో చూస్తే నేను చూసింది పామును కాదు తాడునే అని గుర్తిస్తే తనను ఆవరించిన భయం తొలగుతుంది ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములు నిత్య నిర్మలముల వలనను అవి తనకు ఆత్మ లక్షణములు ఆధ్యాత్మిక లక్షణములు అగుట తాను జీవాత్మ కాదు పరాత్మ పరమాత్మ పరమమైన ఆత్మ